కీర్తన డభై పెంచి తను పెట్టు జట్టు పెదికివేయరెవ్వరు మంచివాడగాకున్న మన్నించకుండేవా తిరుగుదప్పిం అడవి తిరిగేటి వారిదెచ్చిం తిరువనబెట్టుదురు తెలిసినవారలు నరుడనై నేరక నడిచేటి నన్ను నీవు మరిగించి కావక మానవచ్చునా నట్టి వారి తెచ్చి దయగలవారు దిక్క కాతురు వారి తెగదోయరు తక్కక మయలోబడిం దరిదాపునేని నన్ను వెక్కసాన రక్షించక విడిచేవా ఆవల భయపడ్డవారు అంగడిబడితే దొరలోపల విచారించి ఊరడింతురంతలోనే శ్రీవేంకటేశం సృష్టి కల్లికవు వేదులు మామర నీవు విచారిం కుండేవా